శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి ద్వితీయ ప్రకరణము పంచమహాభూత వివేకము అందులో పదిహేడవ శ్లోకము తెలుసుకున్నాము దానిపైన టిప్పణములు తెలుసుకుంటూ ఈ దేహాధిక ప్రపంచము పంచభూతాల యొక్క కార్యమున్నది అని ఏ విధంగా తెలుసుకునేది అని అంటే ఘటపటాది భౌతిక ప్రపంచంలోనైతే ఆకాశాది గుణాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఆ ఘటపటాది కార్యమంతా కూడా పంచభూతాల కార్యముందని స్పష్టంగా తెలుస్తుంది కానీ అక్షాదవు అంటే ఇంద్రియాలు ప్రాణము మనస్సు ఇవి సూక్ష్మములు కాబట్టి మరి అవి పంచభూతాల కార్యం ఎలా గుర్తించేది అంటే దానిపైన టిప్పణం ఇచ్చాడు కదా తొంభై ఏడవ టిప్పణం తెలుసుకుంటున్నాము మళ్ళీ చూడండి తొంభై ఏడవ టిప్పణం ఆది పదిసే మన్ మనోవృత్తి ప్రాణ్ అేహకా గ్రహణ అన్నాడు అక్షం అంటే ఇంద్రియాలు ఆది ఏ శబ్దం చేత ఏమేమి తెలుసుకోవాలి అంటే మనస్సు మనోవృత్తులు ప్రాణము మరియు వీటిని కూడా గ్రహించాలి అన్నాడు జ్ఞానేంద్రియ జాతే ఏకైక భూతికే గుణికే గ్రాహక హై తాతే బి భూత సంబంధి హోనైతే ఏకైక భూతానికి ఏకేక కార్యహ్ ఏ నిశ్చయి హో జ్ఞానేంద్రియాలైతే ఒక్కొక్క ఇంద్రియము ఆ ఇంద్రియము ఏ భూతం యొక్క కార్యమున్నదో ఆ భూతం యొక్క గుణాన్ని గ్రహిస్తుంది అందువల్ల ఏ భూతం యొక్క గుణమును ఏ ఇంద్రియం గ్రహిస్తుందో ఆ ఇంద్రియం కూడా ఆ భూతముదే అని నిశ్చయమవుతుంది తినిమి త్వచ అవురు నేత్రుతో క్రమితే స్పర్శ అవరు రూపగుణ అవురు తినకే ఆశ్రయ ఘటాది ద్రవికే గ్రాహక హై శ్రోత్ర జిహువా గ్రహణ క్రమితే శబ్ద సందుకే గ్రాహక హై అయితే ఇక్కడ కించిత్ విశేషం చెప్తున్నాడు తగింద్రియమైతే వాయుభూతం యొక్క కార్యము మరియు వాయుభూతం యొక్క గుణమైనటువంటి స్పర్శమును గ్రహిస్తుంది నేత్రేంద్రియము తేజభూతం యొక్క కార్యము మరి అది తేజభూతం యొక్క గుణమైనటువంటి రూపాన్ని గ్రహిస్తుంది ఇంతే కాకుండా ఆ గుణములతో పాటు ఆ గుణములు ఏ విషయమునందైతే ఉన్నావో ఆ ద్రవ్యమును కూడా గ్రహిస్తాయి ఈ రెండు ఇంద్రియాలు ఉదాహరణకు ఒక పుష్పం ఉందనుకోండి ఆ పుష్పమును మీరు కళ్ళు మూసి స్పర్శించినా కానీ దాన్ని గుర్తించగలరు ఎందుకంటే అది మృదు స్పర్శగలదు ఉంటుంది ఇది పుష్పము జ్ఞానం అవుతుంది మీకు అక్కడ మీకు దేనితో స్పర్శ అయింది త్వగేంద్రియంతో ఆ త్వగింద్రియము ఏం చేస్తుంది ఆ మృదు స్పర్శను గ్రహిస్తుంది మరియు ఆ మృదు స్పర్శ ఏ వస్తువులో ఉందో అంటే పుష్పంలో ఉందో ఆ పుష్పం అనే ద్రవ్యాన్ని కూడా గ్రహిస్తుంది త్వగేంద్రియం లేదా ఒక కఠిన వస్తువును తీసుకున్నారనుకో ఒక ఘటమే మీ పక్కనుంది ఆ ఘటాన్ని స్పర్శిస్తే కఠిన స్పర్శ తెలియబడుతుంది మరియు ఆ స్పర్శ గుణానికి ఆశ్రయమైనటువంటి ఘటము కూడా స్పర్శేంద్రియం ద్వారా తొగేంద్రియం ద్వారా తెలియబడుతుంది అట్లే నీల ముత్ఫలం అన్నామనుకోండి అప్పుడు నేత్రేంద్రియంతో చూసి ఆ నీల రంగును తెలుసుకుంటున్నాము నీల రంగు గల ద్రవ్యము ఆ పుష్పాన్ని కూడా తెలుసుకుంటున్నాము ఇట్లా ఈ రెండింద్రియాలు వాటివాటి స్వభూతాల యొక్క గుణాలను గ్రహిస్తూ గ్రహిస్తూ ఆ గుణాలకు ఆశ్రయమైనటువంటి ద్రవ్యాన్ని కూడా గ్రహిస్తాయి ఈ రెండింద్రియాలు కానీ శ్రోత్రేంద్రియము రసనేంద్రియము గ్రాణేంద్రియము ఆయా వాటి స్వభూతాల యొక్క గుణాలను గ్రహిస్తున్నాయి శ్రోత్రేంద్రియము ఆకాశం యొక్క కార్యం కాబట్టి శబ్దాన్ని శ్రోత్రేంద్రియం గ్రహిస్తుంది కానీ ఆ శబ్దానికి ఆశ్రయమైనటువంటి ఆకాశరూప ద్రవ్యాన్ని మాత్రం గ్రహించదు అట్లే రసనేంద్రియము ఉదాహరణకు ఒక లడ్డు మీరు ఆరగిస్తున్నారనుకోండి ఆ లడ్డులో ఉన్నటువంటి రసము మధురము ఏదైతే ఉందో ఆ మధుర రసము రసనేంద్రియం గ్రహిస్తుంది కానీ ఆ లడ్డు అనేటువంటి ద్రవ్యాన్ని రసనేంద్రియం గ్రహించదు అయ్యో తెలియబడుతుంది కదా అంటే రసనీంద్రియం ద్వారా తెలియబడటం లే అక్కడే నాలుక ఏదైతే ఉందో ఆ నాలుకలో తొగేంద్రియం ఉన్నది రసనేంద్రియం కూడా ఉంది అక్కడ రసనీంద్రియం ద్వారా కేవలం రుచి ఆ రసం మాత్రమే గ్రహించబడుతుంది అక్కడే ఆ నాలుక అనేటువంటి ఉపాధి ద్వ ఏదైతే ఉందో అక్కడ త్వగింద్రియం కూడా ఉంది కాబట్టి త్వగేంద్రియం చేత ఇది లడ్డు అనే ద్రవ్య జ్ఞానం అవుతుంది రసనేంద్రియం ద్వారా ద్రవ్య జ్ఞానం కావడం లేదు ద్వారా అవుతుంది అట్లే గ్రాణేంద్రియము ఉదాహరణకు దూరంలో ఎక్కడో ఒక పూల తోటలో పుష్పాలు ఉన్నాయనుకోండి ఆ పుష్పాల నుండి వాయువు ద్వారా గంధము తీసుకురాబడి జ్ఞానేంద్రియంతో సంబంధమైనప్పుడు ఆ జ్ఞానేంద్రియము ఆ గంధ గుణమును మాత్రమే గ్రహిస్తుంది ద్రవ్యాన్ని మాత్రం గ్రహించడం లేదు ఎందుకు ద్రవ్యం అక్కడ ఉంది కదా ఆ జ్ఞానేంద్రియంతో సంబంధమే కాలేదు సరే నైయాయకులు ఇంకొక రకంగా విచారం చేస్తారు ఏమనంటే ద్రవ్యాన్ని విడిచి గుణం ఉండదు గుణము ద్రవ్యానికి సమవాయ సంబంధం ఉంటుంది చెప్పారు కదా ఇంతకు పూర్వమే అలాంటప్పుడు మరి ఇప్పుడు జ్ఞానేంద్రియం దగ్గరికి గంధగుణమైతే వచ్చింది మరి ద్రవ్యం అయితే రాలేదు కదా ఇక్కడికి అని అంటే వచ్చింది అంటారు వాళ్ళు పూల తోటలో ఉన్నది పుష్పము అది ఇక్కడ ఎక్కడ వచ్చింది వచ్చింది ఏమిటి ఆ ద్రవ్యం పుష్పం అక్కడే ఉంది కదా అంటే లేదు లేదు పుష్పంలో ఉన్నట్టు ఉప్పడి రేణువులు అవి గాలి ద్వారా వచ్చాయి ఆ రేణువులను ఆశ్రయించుకొని గంధగుణం వచ్చింది ఎందుకంటే గుణము గుణిని విడిచి ఉండదు కదా గుణిని తీసుకొని వచ్చింది అది గుణి ఏది పుప్పటి రేణువులు ద్రవ్యం అందుకని ఆ ద్రవ్యము తీసుకొని వచ్చాయి ఆ ద్రవ్యము ఏదైతే ఉందో అది జ్రాణేంద్రియంతో సంబంధం అయినప్పుడు ఉన్నటువంటి గంధ గుణము ఆ గ్రహణించబడుతుంది అయితే అక్కడ కూడా ఒకవేళ ద్రవ్యం వచ్చినప్పటికీ కూడా ద్రవ్యమును మాత్రం జ్ఞానేంద్రియం గ్రహించదు పైగా ఆ పుప్పటి రేణువులు ఉద్భూత స్పర్శము ఉద్భూత రూపము కలిగేవి కావు ఉద్భూత రూపము ఉద్భూత స్పర్శము ఉంటేనే త్వగేంద్రియము ఆ ద్రవ్యాన్ని గ్రహిస్తుంది ద్రవ్యం వచ్చింది సరే వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఉప్పటి రేణువులు అనే ద్రవ్యాలు వచ్చాయి కానీ అవి ఉద్భూత రూపము ఉద్భుత స్పర్శ వాటిలో లేదు కాబట్టి ఇప్పుడు త్వగేంద్రియం చేత కూడా ద్రవ్య గ్రహణ కాలేదు అక్కడ అయితే మరి గ్రాణేంద్రియం చేత గ్రంథము గ్రహించబడింది కానీ ద్రవ్యం మాత్రం గ్రహించబడలేదు అంటే ఇక్కడ జ్రాణేంద్రియము రసనేంద్రియము మరి శ్రోత్రేంద్రియము ఈ మూడు కేవలం గుణమును మాత్రమే గ్రహిస్తాయి గుణిని అంటే ద్రవ్యమును గ్రహించవు కానీ నేత్రేంద్రియము త్వగేంద్రియం మాత్రము గుణముతో పాటు గుణిని అంటే ద్రవ్యమును కూడా గ్రహిస్తాయి ఎంత భేదం ఉంది తెలుసుకోవాలి ఇదంతా మనం తర్కసంగ్రహంలో మరి వృత్తిరత్నాల్లో తెలుసుకుంటూ వచ్చాం కదా అయితే ఇక్కడ పండిత్ పీతాంబర్జీ అంటాడు ఈహా కచ్ విశేష హాయ్ సో విస్తార అవర్ కఠినతాకే భయసే లిఖా నహి ఇక్కడ కించిత్ విశేషం ఉంది అదంతా విస్తారం మేము రాయాలంటే అందుకని రాయలేదంటాడు లేదా కఠినం కూడా ఉంది ఆ కఠినమైనటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు మనకేందంటే ఇంద్రియాలు భూతాల యొక్క కార్యంలా కావా ఇంతనే మనం తెలుసుకునేది ఉన్నది ప్రకృతి విషయం అంతే ఉంది కాబట్టి ఇంకా అంత లోతుగా పోయి అప్రకృత విషయాన్ని తీసుకొని మనము ఆయాసపడనక్కర్లేదు అంటాడు ఏకేక భూతికే ఉక్త ఏకేక గుణికి నిర్వాహకు కర్మేంద్రియే జ్ఞానేంద్రియ విషయం చెప్పి ఇప్పుడు కర్మేంద్రియాల గురించి చెప్తున్నాడు ఈ కర్మేంద్రియాలు కూడా భూత కార్యములే మరి ఎలా గ్రహించేది అంటే ఒక్కొక్క కర్మేంద్రియము దాని స్వభూతం యొక్క వ్యవహారం చేస్తుంది అంటే ఉదాహరణకు చెప్తున్నాడు చూడండి తినిమే ఆకాశకే గుణం శబ్దకి వచన క్రియ ద్వారా నిర్వాహకు వాచహే ఆకాశం గుణము శబ్దము ఆ శబ్దమును వచన క్రియ ద్వారా వాగేంద్రియము ప్రకటన చేస్తుంది అంటే దాని గుణమునందే కార్యనిర్వహణ చేస్తుంది అన్య భూతాల యొక్క గుణముల ఎందుకు కాదు అంటే ఈ వాగేంద్రియము ఆకాశం యొక్క శబ్ద గుణమునే వాచారూపం చేత నిర్వహణ చేస్తుంది కాబట్టి ఈ వాగేంద్రియము ఆకాశం యొక్క కార్యమే అని మనం గుర్తించాలి అట్లే ఐసే సర్వ విష జానీ మిగతా కర్మేంద్రియాల్లో కూడా తెలుసుకోవాలి పాణేంద్రియము స్పర్శ గుణము ఏ చేత గ్రహించబడుతుందో ఆ త్వగేంద్రియానికి తోడ్పడుతుంది పాణేంద్రియం అంటే ఆ త్వగింద్రియానికి ఎక్కడైనా దుఃఖం కలిగినప్పుడు ఈ చెయ్యి పోయి దానికి సహకరిస్తుంది ముళ్ళు గుచ్చిందనుకోండి దోమ గరిచిందనుకోండి ఈగ వాలింది అనుకోండి చెయ్యి వెంటనే అక్కడికి వెళ్తుంది దానికి తోడ్పడుతుంది అంటే త్వగింద్రియానికి తోడ్పడుతుంది అన్నప్పుడు ఇది కూడా వాయువు యొక్క కార్యమే అని తెలుసుకోవాలి ఏది పాణీంద్రియం చేతులు రూపము చూస్తుంది నేత్రేంద్రియం రూపం ఏది చూస్తుంది నేత్రేంద్రియం చూస్తుంది ఆ నేత్రేంద్రియం ఏ రూపాన్ని అయితే చూస్తుందో ఆ రూపం దగ్గరికి కాళ్ళు తీసుకెళ్తాయి ఎందుకు తేజోభూతం రూపాన్ని ఏ నేత్రమైతే చూస్తుందో ఆ తేజోభూతం ఆ రూపం దగ్గరికి కాళ్ళు నడుచుకుంటూ శరీరాన్ని తీసుకెళ్తాయి అట్లే మిగతా ఇంద్రియాల్లో కూడా తెలుసుకోవాలి అంటే ఆ భూతాలలోనే పరస్పర సహకారము జరుగుతుంది ఏ భూతం యొక్క కార్యమైనటువంటి ఇంద్రియం ఉంటుందో ఆ భూతం యొక్క గుణాన్ని గ్రహిస్తుంది ఆ భూతం యొక్క గుణం నుండి వ్యవహారం చేస్తుంది శ్రోత్రము శబ్దము వాకు ఈ మూడు ఆకాశం యొక్క తెలుసుకోవాలి అట్లా త్వగేంద్రియము స్పర్శము పానేంద్రియము ఈ మూడు వాయు యొక్క కార్యాలను తెలుసుకోవాలి అట్లే నేత్రేంద్రియము మరియు రూపము మరి పాదేంద్రియము ఈ మూడు కూడా తేజభూతం యొక్క కార్యమని తెలుసుకోవాలి అట్లే రసన్న గ్రహణాలు కూడా తెలుసుకోండి అయితే సర్వ విషయ జానీలే యాతే కర్మేంద్రియ బి భూత సంబంధి హోనైతే భూతానికే కార్యే ఇంకా మీకు విస్తారంగా తెలుసుకోవాలనుకుంటే విచార చాలా విస్తారంగా ఉంది తెలుసుకోండి ఇక జ్ఞానేంద్రియాల కర్మేంద్రియాల విషయం అయ్యింది ఇప్పుడు మనస్సు గురించి చెప్తున్నాడు మనస్సు కూడా భూతాల యొక్క కార్యమే ఎట్లా చెప్తున్నాడు మన్ సర్వభూతానికే గుణ సర్వ ఇంద్రియ ద్వారా నికషకే గ్రహక హే యా మన్వే పాంచు భూత కార్యహే సో మనస్సు అన్ని ఇంద్రియాల ద్వారా వెళ్ళి అన్ని ఇంద్రియాలకు విషయాలు ఏవైతే శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఉన్నాయో అన్నిటి అంటే అన్ని భూతాల కార్యాలలో ఇది ప్రవృత్తమవుతుందని అంటే ఈ మనసు అన్ని భూతాల యొక్క సమష్టి కార్యమై ఉంటుంది అని మనము తెలుసుకోవాలి అదే తెలుసుకుంటూ వచ్చాం కదా మనం పంచభూతాల యొక్క సమష్టి సత్వగుణ కార్యం అని తెలుసుకుంటూ వచ్చాం కదా ఎందుకు అంటే ఇది అన్ని ఇంద్రియాలతో పాటు వెళ్ళి అన్ని ఇంద్రియాలకు విషయాలైనటువంటి పంచ గ్రహిస్తుంది ఇది అందుకని ఇది సమష్టి భూతాల యొక్క కార్యం మనస్సు అని తెలుసుకోవాలి या सो, मन मिले हुए पांच भूत का कार्य है परंतु श्रोत्राधिक्ञा के साधन है भूतान सत्वगुण अंश के, सत्व के कार्य है श्रोत्राद केवल ज्ञा साधना उन्न दोवर अटे शब्द स्पर्श रूप रि विषय संबंध ज्ञानजेट साधन उन्न दो्वर इवे ज्ञाने पड़ता है అయితే ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ సత్వగుణం ఉంటుంది అంటే ఇవి జ్ఞాన గ్రహకం సమర్థం రుండందువలన ఈ జ్ఞానేంద్రియాలు సత్వగుణ కార్యములే అని మనం తెలుసుకోవాలి ఒక్కొక్క భూతం యొక్క కార్యాన్ని ఒక్కొక్క భూతం యొక్క గుణాన్ని గ్రహిస్తున్నాయి అయితే ఏ భూతం యొక్క గుణాన్ని ఏ ఇంద్రియం గ్రహిస్తుందో ఆ భూతం యొక్క గుణ జ్ఞానం ఉన్నందు సాధనం ఉన్నందువలన ఈ జ్ఞానేంద్రియము ఆ భూతం యొక్క సత్వగుణ కార్యము అని తెలుసుకోవాలి ఎందుకు అంటే జ్ఞానం సత్వగుణంలో ఉంటుంది సత్వర్ సంజాయతే జ్ఞానం అని చెప్పిన ప్రకారంగా అట్లే కర్మేంద్రియాల విషయంలో వాగాది క్రియకే సాధనే అయితే భూతానికే రజోగుణకే కార్యే ఇక వాక్పాని పాదపా ఉపస్థలు ఏవైతే కర్మేంద్రియాలు ఉన్నాయో ఇవి క్రియకు సాధనములు ఉందన ఆయా భూతాల యొక్క రజోగుణ కార్యములు అని తెలుసుకోవాలి ఎందుకు రజ కర్మని భారత అని చెప్పిన ప్రకారంగా రజోగుణంలోనే క్రియ జరుగుతుంది మరి ఈ వాగాది ఇంద్రియాల్లో క్రియ జరుగుతుంది అంటే విష్టి విష్టి భూతాల యొక్క రజోగుణ కార్యములు వాగాది ఇంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణ సర్వజ్ఞానంకా సాధన హే అయితే భూతానికే సత్వగుణక కార్యహే ఇతన భేదే అయితే అంతఃకరణము అన్ని ఇంద్రియాల్లో అంటే పంచ జ్ఞానేంద్రియాలతో వెళ్ళి ఆ పంచ విషయాలను గ్రహించటందుకు సమర్థం ఉన్నది కాబట్టి అంటే ఆ పంచ విషయాల జ్ఞానాన్ని గ్రహిస్తుండడం ద్వారా ఇది కూడా సత్వగుణ కార్యమే ఉంటుంది కానీ అన్ని భూతాల కార్యాన్ని అన్ని భూతాల గుణాలను గ్రహిస్తున్నందుకు ఇది సమస్త భూతాల యొక్క సత్వగుణ కార్యము అని తెలుసుకోవాలి ఇంత భేదం ఉంది అని చెప్పినాడు ఇక ఇప్పుడు మూలంలోకి వెళ్ళిపోదాము డెబ్బైవ అంకం చూడండి మూలంలో శ్లోకంలో ఏం చెప్పినాడు విద్యారేణి గురుదేవులు ఉత్తరార్థంలో అక్షాదావపి తాస్త్ర యుక్తిభ్యామవధార్య తాం అన్నాడు అంటే అక్షాదవు అంటే ఇంద్రియాలు కానీ మనసు గాని ప్రాణము గాని ఇవి కూడా భూతముల యొక్క కార్యములే ఎట్లా తెలుసుకోవాలి అంటే శాస్త్రయుక్తిభ్యాం అవధార్యతం అన్నాడు శాస్త్రం ద్వారా మరి యుక్తి అంటే అనుమానం ద్వారా తెలుసుకోవాలి అన్నాడు మరి శాస్త్రం ప్రమాణం ఏమిటి అంటే చెప్తున్నాడు శ్రీ రామకృష్ణుల వారు అంకం చూడండి అన్నమయం హి సౌమ్య మన అభోమయ తేజోమయో వాక్ ఇత్యాది శాస్త్రం ఏది శాస్త్ర ప్రమాణం అంటే ఇచ్చినాడు ఇక్కడ అన్నమయం సౌమ్యమన చాందోగ్యోపనిషత్తు ఆరు డాష్ ఐదు డాష్ నాలుగు ఆపోమయ ప్రాణ తేజోమయ అది చాందోగ్యోపనిషత్తులోనే ఆరు డాష్ ఆరు డాష్ ఐదు ఈ శృతులు ప్రమాణం ఉన్నాయి అంటే ఈ ఇంద్రియాలు భూతముల యొక్క కార్యములే మనస్సు భూతముల యొక్క కార్యమే అని చెప్పుట ఎందు శాస్త్రము మనకు ప్రమాణం ఉంది అని చూపెట్టాడు అనుమానంచ ఇక యుక్తిభ్యాం అన్నాడు కదా యుక్తి అంటే అనుమానం అనుమాన ప్రయోగం చేత కూడా ఈ ఇంద్రియాలు కానీ మనసు కానీ ప్రాణము కానీ ఇవి భూతముల యొక్క కార్యములే అని అనుమాన ప్రయోగం చేత కూడా మనం తెలుసుకోవచ్చు ఏ విధంగా చూడండి అనుమాన ప్రమాణం విమతాని శ్రోత్రాదని భూతకార్యాన్ని భవితం అర్హతే ఇది ప్రతిజ్ఞావాక్యం శ్రోత్రాదీని అంటే శ్రోత్రుర్జుహ్రాహణ ఇంకా ఉపలక్షణంగా కర్మేంద్రియాలను కూడా తీసుకోవాలి ఇవన్నీ కూడా భూత కార్యాన్ని భవితం అర్హంతే భూతకార్యముల ఒకటకు యోగ్యములున్నవి అంటాడు అంటే శ్రోత్రాదింద్రియాలు పంచభూతాల కార్యములే ఎందుకు హేతువు చెప్పాలి కదా భూత అన్వయ వ్యతిరేక అణువిధాయిత్వాత్ ఇది హేకు చెప్తున్నాడు భూతములు ఉంటే ఇంద్రియాలు ఉన్నాయి భూతములు లేకపోతే ఇంద్రియాలు లేవు ఈ అన్వయ వ్యతిరేక అనుసారంగా ఇవి భూతముల యొక్క కార్యములే అని చెప్పుకోవాలి వ్యాప్తి చూపెడుతున్నాడు ఎది ఎద్ అన్వయ వ్యతిరేక అణువిధాయి తత్ తత్ కార్యం దృష్టం ఏది అన్వయ వ్యతిరేక అనుసారంగా ఏ కార్యం ఉంటుందో అది దాని యొక్క కార్యమే ఉంటుంది అని వ్యాప్తి చూపించాడు ఇత అది ఎట్లనయ్యా అంటే దృష్టాంత సహితంగా చెప్తున్నాడు ఇత మృదన్వయ వ్యతిరేకాను విధా ఘట మృతు కార్యో దృష్ట చూడు ఇక్కడ అన్వయం అంటే భావము వ్యతిరేకమంటే అభావము ఈ భావ అభావ రూప ఈ అన్వయ వ్యతిరేక యుక్తి మనము కార్యకరణాన్ని నిర్ణయం ఏ విధంగా మృతికా సత్వే ఘట సత్వం మృతిక అభావే ఘట అభావ అంతేనా లోకంలో అనుభవం ఉందా లేదా మృతిక ఉంటే ఘటం తయారవుతుంది మృతిక లేకపోతే ఘట ఉత్పత్తి ఎలా సంభవిస్తుంది ఇది లోక అనుభవం ఉన్నది అందువల్ల మృత్తిక అన్వయ వ్యతిరేకం చేత ఘటం యొక్క నిష్పత్తి ఘటం యొక్క ఉత్పత్తి మృత్తిక నుండే అవుతుంది అంటే కార్యమే ఘటము అని నిశ్చయింపబడుతుంది ఈ అన్వయ వ్యతిరేక యుక్తి చెత అట్లే తిమాని అదేవిధంగా ఇమాని అంటే ఈ స్తోత్రాది ఇంద్రియాలు కూడా తెలుసుకోవాలి అంటే భూత సత్వే ఇంద్రియ సత్వం భూత అభావే ఇంద్రియ అభావ అని ఈ విధంగా అన్వయ వ్యతిరేక అనుసారంగా ఇంద్రియాలు భూతముల యొక్క కార్యములే అని నిశ్చయించుకోవాలి తస్మాత్ తథా ఇది నిగమనం చేసినాడు తదు అన్వయ వ్యతిరేక అనువిధాయత్వం చ ఎందుకనంటే భూతాలు ఉంటే ఇంద్రియాలు ఉన్నాయి భూతాలు లేకపోతే ఇంద్రియాలు లేవు అని ఈ విధంగా మనం అన్వయ వ్యతిరేక యుక్తి చేత అనుమాన ప్రమాణం చేత ఈ భూతముల కార్యములే ఇంద్రియములు అని నిశ్చయించాలి అంటాడు ఇంకొక ప్రమాణం కూడా ఇస్తున్నాడు షోడశ కలహ సౌమ్య పురుష ఇత్యాదిన చాందో శృతవు మనసతం షోడ కళ సౌమ్య పురుష ఈ పురుషుడు షోడస కళాయుక్తుడు అని చెప్తూ అక్కడ షోడస కళల్లో మనసు కూడా ఉంది ప్రాణం కూడా ఉంది అయితే ఈ మనస్సు ప్రాణము పంచభూతాల యొక్క కార్యం అని ఉపనిషత్ ప్రమాణం ద్వారా తెలుస్తుంది అని శాస్త్ర ప్రమాణం ఇచ్చినాడు ఇత్యాదిన చాందోగ్య శృతం మనస శృతం తద్వద్ అన్యత్ర అప్పు ద్రష్టవ్యం అట్లే ఇంకా అన్యత్ర అన్యత్ర ఆయా ఇంద్రియాలకు మనసుకు సంబంధించిన ప్రమాణాలు కూడా శృతిలో భూతాల కార్యంలే అంటూ తెలియబడుతున్నాయి అని అతిదేశం చేసినాడు ఇప్పుడు టిప్పణలు విస్తారంగా ఉన్నాయి చూడండి అన్నమయం అనే శబ్దం మీద టిప్పణం ఉంది తొంభై టిప్పణం చూడండి ఇహా అన్న శబ్దు కరీ అన్నకి ఉపాధాను పృథివీ కాబీ అర్థసే గ్రహణ్ ఇక్కడ అన్నము అనే శబ్దం చేత అన్నము ఏ భూతం నుండి ఉత్పన్నమవుతుంది ప్రతి భూతం నుండి ఉత్పన్నమవుతుంది కాబట్టి అర్థత అంటే మనం చెప్పకుండానే సిద్ధిస్తుంది అన్నమయ్య అన్నప్పుడే ప్రతి భూతం కూడా గ్రహించబడుతుంది అని మనకు స్పష్టం అవుతుంది అన్నకే స్థూల బాగుసే విష్ట హోవ్య హై మనం భుజించినటువంటి ఆహారము మూడు విధములుగా విభజింపబడుతుంది అనంటూ అక్కడే సాందోగ్య శృతిలోనే ఆరో డాష్ ఐదు డ్యాష్ ఒకటిలో చెప్పబడింది అన్నం అసితం త్రేధా విధీయతే తిష్టో ధాతు తత్ పురుషిషం భవతి యో మధ్యమ తన్ మాంసం యో అనిష్ట తన్మన అనంటూ అక్కడ ప్రమాణం ఈ ఉంది అసితం అన్నం అంటే భుజించబడినటువంటి అన్నము త్రేధ విధియతే మూడు భాగాలుగా విభజింపబడుతుంది తిష్ట అంటే స్థూల భాగమైనటువంటిది ఏదైతే అన్నం యొక్క వికారం ఉంటుందో అన్నం యొక్క స్థూల భాగము మలమైతుంది యో మధ్యమ ఇక మధ్యమ భాగం ఉందో అది మాంసముగా తయారైతుంది యో అనిష్టది సూక్ష్మ భాగం ఉంటుందో తన్ అందుకే శృతికారులు ఏమన్నారంటే అన్నమయం హి సౌమ్య మన హే సౌమ్య ఈ మనస్సు ఏదైతే ఉందో ఇది అన్నమయము అంటే అన్నం యొక్క వికారమే అన్నాడు అన్నము లేకపోతే ఇప్పుడు పండిత పీతాంబర్జీ కూడా చెప్తాడు అన్నము కొన్ని రోజులు మానేస్తే బుద్ధి కూడా క్షీణించిపోతూ ఉంటుంది అంటే మళ్ళీ అన్నము భుజించడం ప్రారంభిస్తే మళ్ళీ బుద్ధి చక్కగా పనిచేయడం ప్రారంభిస్తుంది అంటే తెలుస్తుంది కదా మనకు దీని ద్వారా అన్వయ అనుసారంగా అన్నం భుజిస్తే బుద్ధి చక్కగా పనిచేస్తుంది మన మనసు చక్కగా పనిచేస్తుంది అన్నం మానేస్తే బుద్ధి క్షీణిస్తుంది దీని ద్వారా ఈ మనసు అన్నం యొక్క వికారమే అందుకని శృతి చెప్పింది అన్నమయం హి సౌమ్య ఇప్పుడు చూడండి తిప్పంలో అన్నకే స్థూల భాగసే విష్ట హోవే అన్నం యొక్క భాగం చేత విష్ట అంటే మలమవుతుంది అన్నకే మధ్యమ భాగ్ రసుసే మాంసు ఓవే అన్నం యొక్క మధ్య భాగం అయినటువంటి రసం ఏదైతే ఉందో దాని చేత మాంసం తయారవుతుంది ఆరు అనిష్ సూక్ష్మ భాగం ఏదైతే ఉందో అది మనస్సుగా మారుతుంది అవురు చేసే దదికే సూక్ష్మ భాగసే మసక హోవే తెసే అన్నికే పుణ్య పాప రూపు సూక్ష్మ భాగస్సే మన్ హోవే ఈ విధంగా పెరుగును చిలికించినట్లయితే మజ్జిగ చేసినట్లయితే ఆ పెరుగులో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మ భాగం ఉందో అది మస్కా వెన్నగా తయారైతుంది అట్లా ఈ అన్నం యొక్క సూక్ష్మ భాగం ఏదైతే ఉందో అది మనస్సుగా మారుతుంది మనస్సుగా తయారవుతుంది అంటాడు అన్నకే పుణ్యపాపరూపు సూక్ష్మ భాగసే చూడు అన్నం యొక్క పుణ్యపాప సూక్ష్మ భాగం అంటాడు ఇక్కడ అన్నం యొక్క సూక్ష్మ భాగం ఏముంటుంది అని మీరు అన్నం యొక్క పుణ్యపాప సూక్ష్మ భాగం అంటాడు అంటే మనం తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారము సాత్వికము ఉండాలి దైవార్పితము ఉండాలి స్వార్జితము ఉండాలి మరి శుచిభూతమై ఉండాలి అంటే పాసిపోయింది అలాంటిది ఇలాంటిది ఉండకూడదు చూడు అన్నం సూక్ష్మ భాగం ఏంది అని అంటే పుణ్యము లేదా పాపం అదే సూక్ష్మ భాగం దానిచేత మనసు పుణ్యమైనటువంటి సూక్ష్మ భాగం చేత అది సాత్విక వృత్తిని కలిగి ఉంటది ఒకవేళ పాపకు ఇష్టమైనటువంటి అన్నం తిన్నట్లయితే అది పాప ఆలోచన చేస్తుంది రజోగుణం తమో గుణంగా మారుతుంది మొత్తం మీద మనసే అన్నం యొక్క సూక్ష్మ భాగము అని తెలుసుకోవాలి బాలక మన అన్నకే అభావసే నహిసహే చూడు చిన్న పిల్లలు ఉంటారు ధనంగయ అంటారు అంటే పారులు త్రాగే పిల్లలు వాళ్ళు ఇంకా అన్నం సేవించడం లేదు అటువంటి వాళ్ళ యొక్క మనస్సు అభివృద్ధి అయింది ఉంటుందా అంటే సకల విషయాలను గ్రహించగలిగేలాగా ఉంటుందా అది లేదు ఎందుకు వాళ్ళు అన్నం తింటలేరు అన్నం తింటలేరు కాబట్టి అన్నం యొక్క సూక్ష్మ భాగం వాళ్ళకు శరీరంలో అది ప్రవేశించడం లేదు అందువల్ల వారికి బుద్ధి వికాసాన్ని పొందలేదు చూసారా ఆ బాలకుడే కించిత్ ఇంతెంత పెద్దగా అవుతూ అన్నాన్ని తింటూ ఉంటే బుద్ధి వికాసం అవుతూ ఉంటుంది అంటే చూసారా అన్నం యొక్క సూక్ష్మ భాగమే ఈ మనస్సు అనేది దీని ద్వారా కూడా నిర్ధారణ అవుతుంది బాలకు మన్ అన్నకే ఆ భావసే నహిసహాయ్ మనస్సు ఉంది కానీ లేనట్టే ఏది పిల్లవానికి చిన్నపిల్లవానికి ఎందుకు వాడు అన్నం సేవించడం లేదు కాబట్టి బుద్ధి వికాసంలో లేదు ఉన్నది బుద్ధి కానీ నా హిస్సహాయ్ ఉంది వాడు ఎవరిని గుర్తించడు ఇది ఫలానాని తెలుసుకోడు ఇది ఫలానని తెలుసుకోడు ఎందుకంటే బుద్ధి వికాసం లేదు ఎప్పుడైతే సో అన్నకే సేవనసే బుద్ధికు వృద్ధికు పావే జాతే పృథివీకే కార్యరూపు తందులాదికే భక్షణసే మనకి వృద్ధి ఊవే ఎప్పుడైతే ఆ పిల్లవాడు క్రమేణా పెరుగుతూ పెరుగుతూ అన్నాన్ని సేవిస్తూ ఉంటే మన బుద్ధి క్రమేణా వృద్ధి అవుతూ ఉంటుంది వికాసాన్ని పొందుతూ ఉంటుంది అందువల్ల ఎట్టట్లా అన్నాన్ని సేవిస్తూ ఉంటే అట్టట్లా బుద్ధి వికాసాన్ని పొందుతూ ఉంటుంది పృథివీకే కార్యరూపు తందుల ఆధికే భక్షణ పృథ్వీ కార్యమైనటువంటి తందులు అంటే బియ్యము గోధుమలు ఇంకా ధాన్య విశేషం ఏదైతే ఉంటుందో వాటిని మనము సేవిస్తూ ఉంటే భక్షణం చేస్తూ ఉంటే మనస్సు ఉంటుంది అంటే మనస్సు అన్నం యొక్క కార్యమే అని తెలుస్తుంది ఆరు షోడశ దిన పర్యంత్ ఇంకొక యుక్తి చూపెడుతున్నారు చూడండి పదహారు రోజుల పర్యంతం అన్న భక్షణకే నహికి మనక నాశవే ఇప్పుడు పదహారు రోజులు కనుక కంటిన్యూగా అన్నమును మొత్తమే స్వీకరించకపోతే మనస్సు నాశనమైపోతుంది అంటాడు అంటే మనసు పనిచేయది కానీ బుద్ధి పనిచేయది ఉంటుంది పనిచేయదు చూసారా అన్నం తింటే పని చేస్తుంది తాత మన్ను ప్రతిభూత కార్యహే అందుకని ఈ మనస్సు ప్రతిభూతం యొక్క కార్యం అన్నమయ్య అంటే ఇది పృతీ అన్నము పృథి నుంచి వచ్చింది ఈ మనసు ప్రతి భూతం యొక్క కార్యము అని మనకు ఈ శృతి ప్రమాణం ద్వారా తెలుస్తుంది ఉద్యారణ గురుదేవులు చెప్పారు కదా ఈ మనస్సును ఇంద్రియాలను భూత కార్యములుగా ఎలా తెలుసుకోవాలంటే శాస్త్ర ప్రమాణం ద్వారా తెలుసుకోవాలి ఏ శాస్త్రం అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి అన్నమయం సౌమ్యమన అపోమయ ప్రాణ ఇత్యాది ప్రమాణాలు అయితే పృతీభూతక కార్యే ఏ వార్త తేజ్ జల్ పృథివీ ఇని భూతానికే సృష్టికే ప్రకాశే సామవేదగత చాందోగ్య ఉపనిషత్తుకే శిష్ట ప్రపాఠక నామ ప్రకరణమే కయ్యాయి చాందోగ్య ఉపనిషత్తులో మూడు భూతాల యొక్క సృష్టి మాత్రమే చెప్పబడింది తైతరీయ ఉపనిషత్తులో ఐదు భూతాల సృష్టి ఉత్పత్తి చెప్పబడింది ఆత్మన ఆకాశ సంభూత అనంటూ కానీ చాంద్రోగ్యలో తత్తేజో అసృజ్యత అని ఈ విధంగా ప్రారంభించబడింది అంటే ఆకాశము వాయువును చెప్పలే అక్కడ మూడు భూతాలనే ఉత్పత్తి చెప్పడం జరిగింది మరి మూడు భూతాల్లోనే త్రివృత్కరణమైంది అంటారు మనం ఐదు భూతాల సృష్టి చెప్పుకున్నప్పుడు పంచీకరణం అని చెప్తాము కానీ మూడు భూతాల సృష్టిలో త్రివృత్కరణమైంది అంటే మూడు భూతాలు ఒకదని ఒకటి పరస్పరం మేరణమైనవి అంటాడు సరే మరి ఇంకా రెండు భూతాలు చెప్పలేదు కదా మరి ఒక చోట పంచభూతాలు చెప్పింది ఉన్నది ఒక చోట మూడు భూతాలు చెప్పిందిన్నది మరి అది నిజమా ఇది నిజమా అని విద్యార్థికి సందేహం రాకూడదు చెప్పి బ్రహ్మసూత్రంలో సమన్వయం చేసి ఎక్కడనైతే మిగతా రెండు భూతాలు చెప్పలేదో వాటిని కూడా చెప్పిన చోటు నుంచి సంగ్రహం చేసుకోవాలి గుణోపసంహార న్యాయం చేత అని చెప్పడం జరిగింది పంచభూతాలని నిర్ధారణ చేయడం జరిగింది బ్రహ్మసూత్రంలో అయితే ఈ విషయమంతా చాందోగ్యోపనిషత్తు శిష్ట ప్రపాఠకం అంటే ఆరో అధ్యాయంలో ఉంటుంది టిఫన్ ద్వారా మనకి ఏం చెప్పినట్లయింది పండిత పీతాంబర్జీ అంటే మనస్సు పృథి యొక్క కార్యము అని ఈ శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవాలని చెప్పినాడు పానీకి జలికే స్థూల భాగసే మూత్ర జలభూతంలో కూడా జలాన్ని సేవించినప్పుడు ఆ సేవించబడినటువంటి జలము కూడా మూడు భాగాలుగా విజ విభజింపబడుతుంది భాగం మూత్ర రూపం ద్వారా వెళ్ళిపోతుంది ఇక మధ్యమ భాగసే రక్త అంటే రుధురు ఓవెహె మధ్యమ భాగం ఏదైతే ఉందో అది రక్తంగా మారుతుంది అవురు సూక్ష్మ భాగం సే ప్రాణు ఓవ్యహే అపోమయ ప్రాణ అన్నాడు గల శృతిలో ఇక సూక్ష్మ భాగం ఏదైతే ఉందో అది ప్రాణం అవుతుంది అవరు సోలా దిన పర్యంత జలపాన విన్న ప్రాణికి వ్యాకులత అవురు దేహతే నికాసన ఓవెహే తాత జలుబూతుక కార్య ప్రాణే ందోగ్యమే హే ఏ విధంగా పదహారు రోజులు అన్నం పుజించకపోతే బుద్ధి నష్టమైపోతుంది అని చెప్పాడు కదా అట్లే పదహారు రోజులు జలమును గనక సేవించకపోయినట్లయితే ప్రాణము అది ఉక్కిరికి ఉక్కిరైపోతుంది అది ప్రాణం కూడా నికాసనే సంభవే అన్నాడు అట్లా ప్రాణం వెళ్ళిపోవడానికి కూడా సంభవం ఉంది ప్రాణం పోతుంది జలము గనక పదహారు రోజులు సేవించకపోతే ప్రాణం కూడా పోతుంది ఎందుకు జలం యొక్క సూక్ష్మ భాగమే ప్రాణం కాబట్టి జలమును సేవించకపోతే ప్రాణం కూడా పోతుంది దీని ద్వారా తెలుస్తుంది ఈ ప్రాణము జలము యొక్క కార్యము జలభూతము అంటే ఈ మూడు భూతాల్లో చెప్తూ మూడు భూతాల్లో వాటి వాటి కార్యాలు చూపెడుతున్నాడు అంటే మనస్సు పృథ్వీభూతం యొక్క కార్యము ప్రాణము జలభూతం యొక్క కార్యము మరియు వాక్కు తేజోభూతం యొక్క కార్యము అని చెప్తున్నాడు తేజోమయ వాక్ భక్షణకి అగ్ని ఘర్మ పదార్థ ఘృతాదికే తూల భాగసే అస్థి డు ఓవే హే మధ్యమ భాగసే మేధ శ్వేత మాంసుహే అవు సూక్ష్మ భాగసే వాణి హోవెహే అగ్ని భూతమును భక్షించినట్లయితే అగ్నిని భక్షించినట్లయితే అన్నాడు అగ్ని భక్షిస్తారా మరి మీరు అంటే తాత్పర్యం అగ్నికి సంబంధించినటువంటి తేజో పదార్థాలు ఏవైతే చాలా వేడి పదార్థాలు అంటారు కదా నువ్వులు మరి నెయ్యి ఇత్యాది శరీరంలో వేడిని ఎక్కించేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయ్ తేజోభూతం యొక్క కార్యములు ఆ తేజోభూతం యొక్క కార్యములైనటువంటి ఆ పదార్థాలను సేవించినట్లయితే అవి కూడా మూడు భాగాలుగా విభజింపబడి స్థూల భాగమేమో హాడ్ అంటే ఎముకలుగా మారుతుంది మధ్యమ భాగం ఏమో మేధ అంటే శ్వేత మాంస అంటారు శ్వేత మాంసం ఎట్లా ఉంటుంది అంటే చెరుబి అంటారు కదా మీరు చెరుబి అంటే కొవ్వు అంటారు కదా అది తయారైతుంది నెయ్యి ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుంది అని అంటారు కదా ఎందుకు అది తేజో పదార్థం కాబట్టి దాని యొక్క మధ్యమ భాగము కొవ్వు తయారైతుంది ఇక సూక్ష్మ భాగం ఏమో వాణి వాక్కు ఉత్పన్నమవుతుంది తేజోభ కార్యమైనటువంటి ఏదైతే గరం గరం వేడి వేడి వస్తువులు ఉంటాయో వాటి యొక్క సూక్ష్మ భాగము వాణి అందుకే తేజోమయో వాక్ అన్నది శృతి శరీరమే అతి శీత జబు గరిమి ఉష్ణతాక తిరోధన్ హోవే తబు వాచా బంద్ హోవే చూడు ఈ వాక్కు తేజోభూతం కార్యమాని ఎలా నిర్ధారణ చేసేది అంటే ఎక్కువగా శరీరంలో శీతలత అధికమైంది అప్పుడు వాక్కు బంద్ అందుకే వాణి స్పష్టంగా రావడానికి లేదా వాణి ఉచ్ఛ స్వరంతో రావడానికి ఈ గరం గరం వస్తువులు తినిపిస్తారు వైద్యులు నెయ్యిని మరి సొంఠి మిరియాలు మరి నువ్వులు ఇత్యాది పదార్థాలను తినబెడతారు దాని ద్వారా ఏమవుతుందని అంటే వాణి స్పష్టంగా వస్తుంది మరియు ఇంకా జోరుగా అధికంగా శబ్దం రావడానికి వీలవుతుంది ఎందుకంటే వేడిని పెంచుతుంది ఆ పదార్థాలు శరీరంలో వేడిని పెంచుతుంది వేడి పెరిగినప్పుడు వాణి అధికమవుతుంది ఇంకా స్పష్టంగా మంచిగా వస్తుంది ఒకవేళ పూర్తిగా శరీరం అంతా మొత్తం శీతలమే శీతలమే అయింది వేడి వేడి ఏమాత్రం లేదనుకో అప్పుడు వాణి బంద్ పడుతుంది వాని బంద్ అవుతుంది ఇప్పుడు మరణావస్థలో ఉన్నటువంటి వ్యక్తిని చూడండి శరీరం ఎట్టట్లా చల్లబడుతూ ఉంటే అట్లట్లా వాణి తక్కువైతూ ఉంటుంది వాణి బంద్ అవుతుంది వాణి రాదు నోటి బంద్ అయింది కదా ఎందుకు బంద్ అయింది అంటే శరీరంలోని ఉష్ణత పూర్తిగా తగ్గిపోయి శీతలత పెరిగింది అందువల్ల ఎప్పుడైతే శరీరం నందు శీతలత యొక్క ఆధిక్యం అవుతుందో అప్పుడు తేజం తిరోధానం అయినప్పుడు ఉష్ణత తిరోధానం అయినప్పుడు వాణి ఆగిపోతుంది తాత వాణి తేజోభూతిక కార్యే వాణి కాకనిసే అన్య ఇంద్రియానికి భౌతికత జానీలేనా ఇక ఈ విధంగా మూడు భూతల కార్యములైనటువంటి మనస్సు మరియు ప్రాణము మరియు వాకు ఇవి చెప్పి మిగతా భూతాల విషయంలో కూడా అక్కడ ప్రమాణాలు ఉంటాయి అవి చూసుకోండి అని అతి దేశం చేశాడు అంటే ఇంద్రియాలు భూతాలము లొక కార్యములే అని చెప్పడానికి శాస్త్ర ప్రమాణం ఇచ్చి చెప్పినాడు ఇక తర్వాత టిఫ్ చూడండి చేసే అన్వయ మీద అంటే యుక్తి కూడా అనుమానం చేత కూడా భూతాలముల కార్యములే ఈ ఇంద్రియాదులు అని తెలుసుకోవడానికి మనకు యుక్తిని చూపెట్టాడు కదా ఆ యుక్తి అంటేది అంటే అనుమానం ఏ విధంగా అన్వయ యుక్తి జైసే మృత్తికావేతో ఘటుబి హోవే అవరు మృతికాక నా హోవేతో ఘటు బి హోవే నై ఇది మనందరికి అనుభవం ఉంది కదా మట్టి ఉంటే ఘటం కూడా ఉంటుంది మట్టి లేకపోతే ఘటం ఉండదు అన్వయ వ్యతిరేకం చేత మనకేం తెలుస్తుంది ఈ ఘటం అనున్నది మృత్తికా యొక్క కార్యమే అని తెలుస్తుంది అన్వయ వ్యతిరేకం చేత కార్యకర అనుభవం సిద్ధమవుతుంది అయిసే మృత్తికాకే అన్వయ్ అంటే బావు వ్యతిరేక అంటే అభావిక అనుసారి అంటే అన్వయ వ్యతిరేక అనుసారి అన్వయం అంటే భావము వ్యతిరేకమంటే అభావము ఈ భావ అభావ రూప అన్వయ వ్యతిరేక అనుసారంగా ఈ ఘటము మృతిక యొక్క కార్యమే తైసే అదే విధంగా పూర్వ టిప్పణ ఉక్తు ప్రకాశే అంటే ఇంతకు పూర్వము రెండు వందల తొంభై ఎనిమిది రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందలు మూడు టిపణలలో ఏదైతే ఎందుకంటే పృథ్వీ భూతం లేకపోతే అన్నం లేకపోతే మనసు లేదు అట్లే జలం లేకపోతే ప్రాణం లేదు అట్లే తేజం లేకపోతే వాణి లేదు అనువే వ్యతిరేకం చేత తెలుస్తుంది తైసే పూర్వ టిప్పని ఊక్త ప్రకారే ఆదిక భూతానికే పోతే వాగాది కనుక హోనా అవరున్నా పోతే నా హోనా పృథ్వీ ఆది భూతాలు ఉంటే ఈ వాగాది ఇంద్రియాలు ఉన్నాయి అవి లేకపోతే అనేటువంటి అన్వయ వ్యతిరేకం చేత యాత భూతానికే అన్వయ వ్యతిరేకకే అనుసారి ఇంద్రియే ఈ భూతాల యొక్క అన్వయ వ్యతిరేక అనుసారంగా ఇంద్రియాలు మనస్సు ప్రాణములు యొక్క కార్యములే అని నిశ్చయింపబడుతుంది ఇప్పుడు మూడు వందల రెండవ టిప్పను పురుష శబ్దం వచ్చింది తోడస కళ సౌమ్య పురుష అని ఆ ప్రమాణంలో పురుష శబ్దం వచ్చింది పురుషుడు అంటే ఎవరి కనాలే పురుషులు అంటే గడ్డ మీసాలు చెప్తున్నాడు చూడండి బ్రహ్మసే అభిన్న ప్రత్యేగాత్మ పిండ్ర బ్రహ్మాండమే పూర్ణహో అనైతే పురుషే బ్రహ్మం చేత ప్రత్యేక భిన్న పరమాత్మ ఏదైతే ఉందో ఆ పరమాత్మనే పిండ బ్రహ్మాండాలంతటి కూడా వ్యాపించి ఉన్నాడు పూర్ణత్వాత పురుష సంపూర్ణంగా వ్యాపించి ఉండడం ద్వారా ఈ ప్రత్యేక పరమాత్మయే పురుషుడు అనబడతాడు అంటే ఇప్పుడు పిండ బ్రహ్మాండాలలో అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఏది చైతన్యం ప్రత్యేకమైన పరమాత్మ అదే ఇక్కడ పురుషుడు అని తెలుసుకోవాలి కేవలం గడ్డం మిస్సారు కాదు స్త్రీలలో ఉన్నది ఆ పురుషుడే పురుషుల్లో ఉన్నది ఆ పురుషుడే ఎవులు సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అట్లే స్థిర చెర జడ చేతన అన్ని పదార్థాల్లో వ్యాపించి ఉన్నటువంటి ఏ చైతన్యం అదే పురుషుడు అనబడతాడు పూర్ణత్వాత పురుష అని తెలుసుకోవాలి సో అవిద్యసే అపనే ఆరోపితు ఉపాధి భూత్ షోడస కళ అవయవ వాళ్ళ కయ్యే అయితే ఆ పురుషుడే స్వరూప అజ్ఞానం చేత అవిద్య చేత ఆరోపితమైనటువంటి ఉపాధి భూత ఈ దేహాది సంఘాతం ఏదైతే ఉందో షోడస కళలు ఏవైతే ఉన్నాయో వాటిని అభిమానిస్తాడు వాస్తవతో సో నిష్కల్ జాన్యోగ్య వాస్తవంగా నిష్కలం నిష్క్రియం శాంతం నిరవర్యం నిరంజనం అని చెప్పిన ప్రకారంగా ఏ కలలు కూడా లేవు ఈ షోడశ కళలు అనేది ఆరోపిత దశలు ఆరోపణ దశలు కానీ వాస్తవంగా షోడశ లేవు నిష్కల స్వరూపుడు అని తెలుసుకోవాలి అయితే ఆ షోడస స్వామీజీ పదిహేను వివరించి చెప్పండి అని అంటే చెప్తున్నాను విను అంటాడు మూడవ టి సో పరమాత్మ సమష్టి ప్రాణం నేను ఒక్కొక్కటి నంబర్ చెప్తూ ఉంటే మీరు నంబర్ వేసుకోండి ఈ సమష్టి ప్రాణం మీద ఏక నంబర్ వేసుకోండి పదహారు కరలు కదా మనం తెలుసుకోవాల్సినవి పదహారు మొదటిది సమష్టి ప్రాణం ఇది మొదటి కళ ఈ సమష్టి ప్రాణం ఎట్లా ఉత్పన్నమైంది అపంచీకృత భూతాలు తినికే కారిక సమష్ రూపు సూత్రాత్మ నామక్త హిరణ్య గర్భకు సృజిత హే ఈ ప్రత్యేకమైన పరమాత్మ అపంచీకృత భూతాల యొక్క కార్యమైనటువంటి ఈ సమష్టి ప్రాణమును అంటే హిరణ్య గర్భుణ్ణి చేస్తాడు సజిత భయా అంటే రచిత భయ తీసు ప్రాణిస్తే ఇప్పుడు ఆ సమష్టి ప్రాణము నుండి ఏది ఉత్పన్నమైంది అంటే శ్రద్ధ ఇది రెండవది నంబర్ వేసుకోండి శ్రద్ధ మీద ఆ సమస్తి ప్రాణం అంటే అపంచకృత భూతాల యొక్క కార్యమైనటువంటి సమస్తి ప్రాణం ఏదైతే ఉందో దాని నుండి శ్రద్ధ ఉత్పన్నమవుతుంది శ్రద్ధ అంటే ఏంది శుభ కర్మమే ప్రవృత్తికి హేతు శుభకర్మంలో కావడానికి హేతు అయినటువంటిది శ్రద్ధ ఆ శ్రద్ధ సమష్ ప్రాణం నుండి ఉత్పన్నమైంది ఇది రెండవ కళ ఆకాష్ ఇది మూడవది వాయువు నాలుగవది జ్యోతి ఐదవది ఇక జలము ఆరవది పృథివి ఏడవది దశఇంద్రియాల మీద ఎనిమిదో నంబర్ వేసుకోండి దశ ఇంద్రియాలు పది ఇంద్రియాలు కూడా ఒకటే కళగా లెక్క పెట్టుకోవాలి పదహారు కళల్లో ఒక కళ ఇది ఎనిమిదో నంబర్ లో వస్తుంది ఇక మనస్సు తొమ్మిది అవరు అన్ను ఇది పది అన్నుకు సృష్తా భయా ఈ విధంగా సృష్టించాడు పరమాత్మ ఇక అన్నితే భక్షణ ద్వారా వీర్యో ఇది పదకొండవది వీర్యం అంటే బల్కు అవరు తప్పు ఇది పన్నెండవది బలసాధ్య ఇది తపస్సు అనేది ఉత్పన్నమైంది తర్వాత మంత్ర ఇది పదమూడవది రుగాది రూపు రుగు యజు సమ రూపంలో మంత్రాలు ఏవైతే ఉన్నాయో అది పదమూడవ కళ అని ఇక కర్మ ఇది పద్నాలుగు మంత్ర సాధ్య యజ్ఞాది కర్మ కర్మ అంటే ఏం కర్మలు అంటే వ్యావహారిక కర్మలు కాదు ఇక్కడ మంత్ర సాధ్య యజ్ఞాది కర్మలు ఏవైతే ఉన్నాయో అది అది పద్నాలుగో కళ ఇక లోకము ఇది పదిహేనవ కళ స్వర్గాది లోకాలు అవరు లోకను విషయ నాము ఇది పదహారవ కళ దేవదత్త యజ్ఞదత్తాది నామములు ఉన్నాయో ఇది పదహారవ కళ అంటే సమష్ ప్రాణము నుండి మొదలుకొని నామ పర్యంతం మొత్తం పదహారు కళలు సృష్టించబడ్డాయి సర్వ కళకు సృజత భయ ఈ సకల కళను ఉత్పన్నం చేశాడు పరమాత్మ ఇస్ ప్రశ్నోపనిషద్కే అంతకే శిష్ట ప్రశ్న నామ ప్రకరణ గత శృతి మే షోడస కళ కయ్య ప్రశ్నోపనిషత్తులో ఈ షోడస కళలు చెప్పబడ్డాయి తినిమే మనుభి గిన హై వాటిలో మనసును కూడా లెక్క పెట్టారు అందుకని ఈ మనసు అనేది ఎట్లా ఉత్పన్నమైంది చెప్పాడు కదా క్రమంగా భూతాల యొక్క కార్యంలో అని అందువల్ల మనుభి గిరే హాయ్ సో మన్ సమష్టి ప్రాణ్ మిలే హువే భూత సూక్ష్మక కార్య కయ్ తాత భూతానికే అన్వయ వ్యతిరేకే అనుసారి హై ఈ మనసు కూడా భూతంలో నుండి ఉత్పన్నమైంది అని చెప్తున్నాడు సమష్టి ప్రాణం మనస్సు మరి సమస్తే ప్రాణము కలిసి భూత సూక్ష్మక కార్య కయూ కూడా భూత సూక్ష్మాల యొక్క కార్యం అంటే మనస్సు ప్రాణము ఇవి మరి దశ ఇంద్రియాలని చెప్పినాడు అవి కూడా ఇవన్నీ కూడా భూతాల యొక్క కార్యం లేని చెప్పటకు ప్రమాణంగా ప్రశ్న పరిషత్తును ఇచ్చినాడు ఈ విధంగా పదిహేడవ శ్లోకము శ్లోకానికి తీక మరి దానిపైన ఉన్నటువంటి సంపూర్ణ మొత్తం తిప్పన్లు ఇవన్నీ కూడా తెలుసుకున్నాం అంటే పదిహేడవ శ్లోకం పూర్తి సమయం కూడా పూర్తి అయింది ఇక పద్దెనిమిదవ శ్లోకం నుండి రేపటి నుంచి హరి ఓం తో సహనాభవ సహనోనః సహ వీర్యం కరవావహ తేజస్వినధమస్సు మా విద్విషావహై ఓ శాంతిశాంతిశా